స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ కరణమయడ కృపా కనికరమగల రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం రాజా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాం ప్రభు మరి లోకంలో మేము నమ్మదగిన వారం కాకపోయినా ప్రభు అక్కడో మాత్రమే నమ్మదగిన దేవుడు ప్రభావం మీకు స్తోత్రము స్థుతులు నాయన అయ్యా మేము ఎలా మసులుకోవాలో యన ఏ విధంగా నడుచుకోవాలి నా తండ్రి నీ రాకడను బట్టి నా తండ్రి మాకు నాయన నేర్పించండి తండ్రి మరి ఈ యొక్క నా తండ్రి స్కైప్ లో ఉన్న ప్రతి ఒక్క విజను ప్రభ మరి పాల్గొని నా తండ్రి నాయన నేను గనపరిచి మయమపరచకు సహాయం అనుగ్రహించండి పాటలు పాడుతుండగా వాక్యం చెప్తుండగా మీరే మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధమైన నామాన్ని ఎచ్చేస్తూ ప్రభావ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసో క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ ఆరాధించను నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయేసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవన చాలయ్యా ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయే సూ నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా ఊహూ నిన్నే రాధించును నా తండ్రి నిన్నీ ఆరాధింతును మా అమ్మవు నీ మా నానవు నీ మా అమ్మవు నీవయ్యా మా నానవు నీ మా తోడు నీవయ్యా మా నీడ నీవయ్యా మా తోడు నీవయ్యా మా నీడ నీవయ్యా నిన్న ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును మరువాకయ్యా నన్ను మరచిపోకయ్యా మరువాకయ్యా మరచి పోకయ్యా ప్రతికాలేనయ్యాయి మాయా లోకంలో మాయా లో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 నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా వయసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును వయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును లోకము వద్దయ్యా లో శలవద్దయ్యా నీ వే చాలయ్యా ని సన్నిధి చాలయ్యా నీ వేచాలయ్యా ని సన్నిధి చాలయ్యా నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎప్పుడు వస్తావో నీరాడ ఏ క్షణమో ఎప్పుడు వస్తావో నీరాడ ఏ క్షణమో వేచి ఉన్నామో కనిపెట్టి ఉన్నాము వేచియున్నాము కనిపెట్టున్నాము ఓ రేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధిన్ సర్వము వయ్యా సమస్తము నీవయ్యా సర్వము నీవయ్యా సమస్తమువయ్యా నా మార్గము నీవయ్యా నా జీవము నీవయ్యా మార్గము నీవయ్యా నా జీవము నీవయ్యా ఓ యేసు నిన్నె ఆరాధితును నా తన్ నిన్నే ఆరాధింతును ఓసు నిన్నే ఆరాధితును నా తన్ీ నిన్నే ఆరాధితును అలా థ్యాంక్ యూ బ్రదర్ ప్రాణ సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము దేవుని కలిగిన జనులు గొప్ప దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేస్తరు కాపరులు సువాతికులు బోధకులు అపోస్తులు ఉపదేశకులు వీరే యోగ్యులు ఉపదేశకులు వీరే యోగ్యులు వార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించు పాదములెంతో సుందరము దేవుని ఇంటిలో నమ్మకాస్తులు జనులను నడిపించు నాయకులు దేవుని ఇంటిలు నమ్మకాస్తులు జనులను నడిపించు నాయకులు మోషే వంటి విశ్వాస మోషే వంటి విశ్వాస వీరులు ఐ గుప్తును ఓడించు శూరులు ఐ యుద్ధూరులు కాపరులు సువార్థికులు బోధకులు అపూస్తలు ఉపదేశకులు వీరే యోగ్యులు ఉపదేశకులు వీరే యోగ్యులు సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము దాని ఏలుల బహుప్రీయులు కన్నీరు విడిచే కావలివారు దాని ఏలుల ప్రియులు కన్నీరు విడిచే కావలి వారు నిందలు భరియించే సాత్విక హృదయులు నిందలు భరియించే సాత్విక హృదయులు ఆకాశ మందలి జ్యోతులు వీరు ఆకాశ జ్యోతులు వీరు కాపరులు సువార్థికులు బోధకులు అపోస్తులు ఉపదేశగులు వీరే యోగ్యులు ఉపదేశగులు వీరే యోగ్యులు సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించువారి వారి పాదములెంతో సుందరము దేవునితో నడుచు జతపని వారు శాంతి సువార్తకు రాయబారులు దేవునితో నడుచు జత పని వారు శాంతి సువార్తకు రాయపారులు పౌలు వలనే ఆత్మల విజేతలు పౌలు వల్లనే ఆత్మల విజేతలు నీతి కిరీటముతో అతిశయంతురు నీతి కిరీటముతో అతిశయంతురు కాపరులు సువార్తికులు బోధకులు అపోస్తులు ఉపదేశకులు వీరయోగ్యులు ఉపదేశకులు వీరే యోగ్యులు సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసదరు దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసదరు కాపరులు సువార్తికులు బోధకులు అపోస్తులు ఉపదేశకులు వీర యోగ్యులు లు వీర యోగ్యులు సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము హలే ప్రైజ్లాడు అందరికీ అన్నా ప్రైజ్లాడన్నా ప్రార్థిస్తాం పరుశుద వగుదేవ మహోన్నతుడగ తండ్రి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ఏసయ్య ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి మీకు వందనాలనైనా ఈ యొక్క సాయంత్రం చమణ ప్రభావ మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మీరు ఇవన్నీ తోసిపుచ్చారు ప్రతి ఒక్కరిని ఆహ్వానించేవారు ముఖ్యంగా అయినా మీ దగ్గరకు వస్తున్నాం మీరు ప్రవ్వ మన హత్తుకోమని ప్రార్థిస్తున్నాం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆదరించండి బలపరచండి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి చివరి అంచు భాగానికి మేము వచ్చినాం ఎక్కడ చూసినా కన్ఫ్యూజన్ ఎక్కడ చూసినా అలజడి నైనా ఎవరు చూసినా అర్ధంగానే స్థితిలో ఉన్నారు అయోమయమైన స్థితి ప్రపంచమంతటానైనా యుద్ధాలు యుద్ధ సమాచారములు భూకంపములు అన్ని జరుగుతున్నాయి అంత ఆర్థిక స్థితి పతనమవుతున్నది అలజడులు స్టార్ట్ అయిపోయినాయి ప్రభు వేదనలకు ప్రారంభము అంతము వెంటనే రాదన్నారు వేదనలన్నీ ముగించినాకనే అవి ప్రారంభమై ముగించినాకనే అంతము అన్న విషయాన్ని మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు వాటిని గ్రహించిన మేము ప్రవ్వ వాటిని స్వీకరించాలా అనేకలకు మేము ప్రకటించి అందరినీ మీ చెంతకు సిద్ధపరిచి నడిపించాలా అటువంటి కావలి వారి వాళ్ళు ఏమైనా నిలబెట్టినారు లోకంలో దాన్ని మీకు వందనలు ప్రతి కావలి వాడికి ఒక టైం అంటూ ఉంటుంది కాబట్టినైనా ఆ షిఫ్ట్లో ఆ టైంలో మా పండ్లు మేము ముగించుకోవాలా ఓ ప్రవ్వ మా వంతులు మేము అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి మేము వాక్యాన్ని వింటున్నాం ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ఈ వాక్యాలను ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రభా కాబట్టి వీటిని గ్రహించే ధన్యులు అన్న వాక్యం సెలవిస్తుంది కాబట్టినైనా వీటిని ధ్యానించాలా జాగ్రత్తగా పరిశీలించాలా మీ సన్నిధిలో సమయం గడిపి వీటిని నేర్చుకోవాలా మా జీవితాలకు అవలంబించుకోవాలా ధైర్యంగా ఒకనొక దినం వీటిని మేము అనేకులకు ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించామని ఏ సుక్రీస్తు తండ్రి ఆమెన్ పోయిన వారం నుంచి మనము ఆది కాండంలోని సారీ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో లక్ష నలభై వేల మందిని ఏర్పరచుకున్నాక ఈ లోకం నుంచి దేవుడు కొనుక్కున్నాక ప్రతి భాష ఆయా భాషలో మాట్లాడే వారిలో నుంచి మరియు మనుషుల నుండి కొనబడ్డవారు ప్రతి ప్రజల నుండి కొనబడ్డవారు ప్రపంచం అంతటి నుంచి కొనబడ్డవారు అన్న విషయాలని మనకి చూపించినాడు దాని తర్వాత అంటే వారిని ముద్రించుకున్నాక ఎవరు ముద్రింపబడతారు అని కూడా చూపించాడు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వర్షంలో వీరిని నూట కనబడలేదు వీరు అనిందిలు వీరు ఎటువంటి పరిశుద్ధంగా జీవిస్తారు అన్న విషయాన్ని ముఖ్యంగా వారు ఎప్పుడు సత్యాన్ని ప్రకటిస్తారు అనేది మనం చూసినా వారం కాబట్టి వారు ముద్రించబడినాక ఈ లోకానికి ఏం జరగబోతుంది అన్న విషయామే ఐదో ఆరో వర్షం నుంచి మనం చూస్తున్నాం అప్పుడు మరి ఒక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మాద్యంన కాబట్టి పక్షిరాజు వంటి జీవితం ఎవరికి ఇచ్చిండ్రో అంటే లక్ష నలభై పన్నెండవ అధ్యాయం ప్రాణంగా అందులో మనం చూసినాం ఆ స్త్రీకి రెక్కలు ఇచ్చిండు ఆ స్త్రీ ఎగిరిపోయిందన్న విషయాన్ని కాబట్టి ఎగిరే వాళ్ళం మనం ఆకాశ మద్యం ఆకాశ మద్యం అంటే సంఘం ఆకాశము సంఘ ఆకాశవాసులు అంటే దేవుని బిడ్డలకు సాదృశ్యం కానీ దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవిస్తారో మనకు తెలుసు వారి మధ్యలో నువ్వు ఎగురుచుండవాలను నీ యొక్క నువ్వు ఏం చేయాల నువ్వు వాళ్ళకి చివరి సువార్త అదేంటి నిత్య సువార్త నిత్య సువార్త అంటే శాశ్వతమైనది ఏసుప్రభు యొక్క సువార్థ శాశ్వతమైంది అది ఏంది ఆయన పుట్టుక ఆయన జీవిన విధానం ఇంత పరిశుద్ధంగా జీవించిండు దాని తర్వాత ఆయన మన పాపంలో నిమిత్తమై మరణించిండు సమాధి చేయబడిండు లేఖల ప్రకారం మూడు నాడు లేచిండు ఆయన నేను తిరిగి వస్తాన్నాడు మీ కొరకు అనేకమైన అక్కడ సిద్ధపరిచిన అన్నాడు నేను తిరిగి వచ్చి తిరిగి తీసుకెళ్తాను సదాకాలం మీరు పాటు ఉండబోతున్నారు అది సంపూర్ణత అన్నట్టు అప్పుడే నీ వంతులో నువ్వు ఉన్నట్టు అప్పుడే ను నీ యొక్క విశ్రాంతిలోనికి ను ప్రవేశించినట్లు కాబట్టి నీ ఆత్మకి విశ్రాంతి లేదు ఈ లోకంలో అది పుట్టినది మొదలుకొని ఈ లోకంలో అది కాలం ముగించుకుంటే ఎంతవరకు దానికి విశ్రాంతి లేదు ఆ కాలం ముగించుకోవాలా అంటే ఒక కాలం నీకు సిద్ధపరచబడింది ప్రతి ఒక్కరికి ఒక కాలం ఒక సమయం ఆ సమయంలో అన్ని పనులు మనం ముగించుకోవాలా ఈ లోకంలో ఎందుకు వచ్చినాము అవి కూడా ముగించుకోవాలా ఆత్మీయ జీవితంలో కూడా ఆ యొక్క పనులను అప్పగించిండు ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన పనులను కూడా మనం ముగించుకోవాలా ముగించుకున్నాకనే ఈ లోకంలో నుంచి మనం పోతాం అంతవరకు మనం పోం కాబట్టి మనకి సమృద్ధి జీవం ఇవ్వడానికైనా వచ్చిండు ఇచ్చిండు కాబట్టి దాన్ని స్వీకరించి జాగ్రత్తగా ముందుకి మనం కొనసాగాల అయితే ఆ నిత్య సువార్తని ఎవరు ప్రకటిస్తారంటే వేరే ఒక దూత అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి లక్ష నలభై వేల మందికి సాదృశ్యం వేరే ఒక దూత కాబట్టి వీరు తప్ప ఎవ్వరు రెక్కలు కలిగి ఎగిరిపోయేవాళ్ళు కాదు ఆ స్త్రీకి రెక్కలు అనుగ్రహించబడి కాబట్టి ఆమె ఎగిరిపోగలుగుతుంది అయితే ఈ స్త్రీకి భిన్నంగా లేక ఆపోజిట్ గా ఇంకొక స్త్రీ గురించి మనం చూస్తా ఉన్నాము దాని కింద ఉంది అన్నట్టు ఇది ఆశ్చర్యం అన్నట్టు ఇద్దరు స్త్రీల గురించి మనకు చూపిస్తున్నాడు అది కొంతకాలం కిందంటే నేను గళితులు రాసిన పత్రికలు కూడా చూసిన గళితులు రాసిన పత్రికలో ఇద్దరు స్త్రీలు పైన ఉన్న ఎరుశలేము భూ భూమి మీద ఉన్న ఎరుశలేము రెండు ఎరుశలేములు ఉన్నాయి అక్కడ గళితులు రాసిన పత్రికలో ఈరోజు నేను అది చూపించాను ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు నెక్స్ట్లో ఎప్పుడన్నా మరి దీర్ఘంగా వాటిని చూపిస్తా అయితే పైన ఉన్న ఎరుసలేమైంది భూమి మీద ఉన్న ఎరుసలేమైంది అయితే కొంత సమాచార క్రితం నేను ఒక వాక్యంలో చూపించినప్పుడు సాయి క్రైస్తవ సంఘాలలో ఎరుసులేంకు నిమిత్తమై ఎరుసులేము సమాధానం నిమిత్తమై ప్రార్థించుడి అన్నారు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న ఎరుసలేం గురించి ప్రార్థిస్తున్నారు అది ప్రకృతి సహజంగా ఉన్న ఎరుసులేం దేశం దాని సమాధానం గురించి ప్రార్థిస్తున్నారు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానికి సమాధానం రాదు ఎందుకు అంటే సమాధానము ఇచ్చేది ఏస్ప్రవ్ ఏస్ప్రవ్ నీ హృదయంలో ఉంటేనే సమాధానం కాబట్టి ఎర్చలేము అంటే ఇస్రాయల్ ప్రజలు ఏసు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తేనే కానీ వారికి సమాధానం ఉండదు ఎట్టి పరిస్థితిలో వారికి ఉండదు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా వారికి సమాధానం రాదు ఎందుకంటే వాళ్ళు ప్రభుని స్వీకరించలేదు ఇప్పుడు శ్లోగా కొంతమంది వస్తున్నారు కానీ దేశమంతటా మటుకు ఈరోజు కూడా వ్యతిరేకిస్తారన్నట్టు ఏసు ప్రభుకి వ్యతిరేకంగా పుస్తకాలు ఉంటాయి ఏసు గురించి బహు అన్యాయంగా రాసిన పుస్తకాలు ఉంటాయి ఆయన నేను చెప్పాను ఇప్పుడు మీకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఈ లోకాతీతమైన ఎరుశలేము అంటే అది కేవలము ఇస్రాయల్ దేశంలో ఉన్న దాని గురించే మాట్లాడలేను భూనివాసులందరూ ఎరుసలేంకి సాదృశ్యం ఆకాశవాసులందరూ పైనున్న ఎరుసలేంకి సాదృశ్యం కాబట్టి భూమి మీద ఉన్న ఎరుశలేంకి శ్రమలు తప్పవు పైనున్న ఎరుశలేం శ్రమల నుండి కాబట్టి ఏ శిక్షా విద్య లేదు ఈ స్త్రీకి అయితే ఈ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం ఆరంభించబోతున్నాం అయితే మొదటి స్త్రీ ఆకాశవాసి అంటే లక్ష నలభై నాలుగు మందికి సాదృశ్యం రెక్కలు కలిగిన స్త్రీ ఎగురుతా ఉంది నిత్య సువార్తని ప్రకటిస్తా ఉంది జాగ్రత్తగా నువ్వు ఎవరికైనా కానీ వాక్యం ప్రకటించాలన్నప్పుడు ఆయన జీవన విధానం ఆయన పుట్టుక గురించి నేనైతే ఆయన పుట్టుకకు ముందు కూడా వెళ్ళిపోయి చెప్తా కొన్ని సంఘాలలో సంఘ పరిస్థితులను బట్టి సంఘ సభ్యులను బట్టి చదుకున్న వారైతే ప్రవచనాలు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో పాత నిబంధన కాలంలో ఆయన పుట్టుకకు సంబంధించినవి అవి చూపిస్తా కాబట్టి ఐదు వందల సంవత్సరాలు ఏడు వందల ఆయన పుట్టక ముందు ప్రవచించిన ప్రవచనాలను చూపించి ఏడు వందల సంవత్సరాల అది ప్రవచించబడింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆయన ఎక్కడ కుట్టబోతున్నాడు ఏ దేశంలో కుట్టబోతున్నాడు ఏ స్థలంలో కుట్టబోతున్నాడు ఏ గ్రామంలో కుట్టబోతున్నాడు అంత జాగ్రత్తగా ప్రవచించగలిగినారు ఏడు వందల తొమ్మిది వందల సంవత్సరాల దానికి తగినట్లు తొమ్మిది వందల సంవత్సరాల తరువాత ఈయన పుట్టిండు కాబట్టి నేను ప్రవచనాన్ని నమ్ముతున్నా కాబట్టి నేను బైబిల్ని నమ్ముతున్నా బైబుల్ని తప్ప ఏ పుస్తకాన్ని నేను నమ్మను ఎందుకు ఏ పుస్తకంలో ఉన్న ప్రవచనాలు కూడా నెరవేరినట్లు మనం చూడము ఇందులో ఉన్నాయే నెరవేరినాయి ఆయన పుట్టుకకు సంబంధించినవి దగ్గర దగ్గర ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు పుట్టినాక పలాని వ్యక్తి పుట్టబోతుందంటే అది అబద్ధం అది మోసం కానీ ఆయన పుట్టక ముందు ఎనిమిది వందల రాయబడింది అన్నప్పుడు ఎనిమిది వందల మనుషులు చదివినారు పలాని వ్యక్తి పుడతాడని కానీ బ్రతకలేదు వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు కాలాలు ముగించుకున్నారు కానీ ఆయన పుట్టే టైంకి మనుషులు ఆ ప్రవచనాలు ధ్యానించుంటే ఈయననే రక్షకుడని ఆ రోజు దేశం కానీ అనేక మంది బహు కొంతమంది అతన్ని స్వీకరించారు కాబట్టి బైబిల్లోని ప్రతి ప్రవచనము అది నెరవేరినప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఇది జీవగ్రంథం ఇది ప్రభు వలన కలిగింది కాబట్టి దీంట్లో మనకి డౌట్స్ లేవు ఒకటే ఏంటంటే నువ్వు పరిశోధించమన్నడు లేఖనాలన్నీ అన్ని జవాబులు దొరుకుతాయి కానీ పరిశోధించే బాధ్యత నీ ఇది సమయం నీకున్నదా అనేకమైన మనం వెతుకుతా ఉంటాం ఈ లోకంలో కానీ బైబుల్లో వెతకమన్నట్టు అందుకు మనకు దొరకవు అన్నట్టు రెడీ టు ఈట్ రెడీమేడ్గా తీసుకొచ్చి ఇస్తే తిందాము అన్నీ ఉంటుంది మతపరమైన జీవితం కానీ మనం అట్లా కాదు మనం ప్రయా ప్రయాసపడి కొన్ని గంటలు కష్టపడి ప్రార్థనలో కూర్చొని వీటన్నిటిని వెతుక్కొని జాగ్రత్తగా పరిశీలించి రాసుకుంటాం పుస్తకాలు పుస్తకాలు పేపర్లు పేపర్లు రాసుకొని చెక్ చేసుకొని దాని తర్వాతనే కనువిప్పగలిగినాకనే స్టేజ్ మీదకి పోయి ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తాం యుద్ధానికి పోయేవాడు యుద్ధానికి పోయేవాడు సిద్ధపడకుండా యుద్ధానికి పోతాడా కత్తి పట్టుకోవడం చేత యుద్ధం చేయగలడా డాలు పట్టుకోవడం చేత ఆ యొక్క కవచం ధరించుకొని రానప్పుడు శిరస్థానం లేనప్పుడు ఎట్లా వాడు యుద్ధానికి పోగలడు ఎక్కడన్నా తగ్గాయాలు కావచ్చు వాడికి కాబట్టి ప్రతి ఒక్కడు అన్ని విధాలుగా బహు ప్రాముఖ్యం అవన్నీ రాష్ట్ర పత్రికలో కొన్ని సమస్యల క్రితమైన అవన్నీ కానీ మనం అవి సిద్ధపడకుండా పోతే ఆటోమేటిక్గా ఏదో ఇంటర్నెట్లో పోయి వెతుక్కొని లేక యూట్యూబ్లో వీడియోస్ వెతుక్కొని పోతే అది నీది కాదన్నట్టు ఇంకెవడదో సితపాఠ అన్నట్టు కాబట్టి వ్యక్తిగతంగా మనమే ఒక పేపర్ పెన్సిల్ బైబుల్ పట్టుకొని ప్రార్థన చేసి కూర్చొని మెల్లమెల్లగా చదువుకుంటూ పాయింట్స్ రాసుకోవాలా అది విధానం అన్నట్టు కాబట్టి నిత్య సువార్త ప్రకటించినాక నువ్వు చెప్పాల్సినది ఏంటంటే దేవునికి భయపడండి ఆయనను మహిమపరచండి ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చాను ఇంకా త్వరగా స్టార్ట్ అవుతుంది అని మనం హెచ్చరిస్తూ ఉంటాం కదా ప్రతిసారి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయింది అది మన ఆత్మ ఆవేదనతో వచ్చే మాటలు అన్నట్టు అవి కాబట్టి తీర్పు తీర్చి గడియ వచ్చెను కనుక ఆకాశంను భూమిని సముద్రంలో జలధారలను కలిగజేసిన వానికే నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పాను అయితే ఇప్పుడు పోయిన వారం నేను ఆరంభించిన విషయం ఏంటంటే ఎనిమిదవ వర్షంలో వేరే ఒక దూత అంటే రెండవ దూత అంటున్నాడు నిత్య సువార్తని ప్రకటించే దూత కాకుండా రెండవ దూత ఇప్పుడు ఈ రెండవ దూతకి ఒక పట్ ఒక ముఖ్యమైన వరం ఉంది ఏంది ఆ వరం అంటే మహా మహాబులోను అన్న పట్టణానికి సంబంధించిన వరం ఉంది ఈ మహాబులోని పట్టణం ఏందో అది నేను చెప్పాల నీకు అంటున్నాడు వ్యూహాను వక్తంతో నీకు తెలియదు కానీ నేను చూపించబోతున్నాను అంటున్నాడు అయితే చూపిస్తున్నాడు కూడా ఇక్కడ అది నేను చూపిస్తే ఇప్పుడు కొంతసేపట్లో పదిహేడవ అధ్యానికి వెళ్ళిపోతాం ఒకేసారి ఎనిమిదవ వర్షం చూడండి ఇప్పుడు వేరొక దూత అనగా రెండవ దూత అతనికి వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పాను కాబట్టి నేను గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కూడా చూపించిన ఈ వాక్యాలు తిరిగి చూపిస్తున్నాను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అయితే బైబిల్లో చాలా ప్రాంతాలలో ఈ రీతి ఉంటాయి అన్నట్టు రెండుసార్లు ఎందుకు చూపించాలా ఒకసారి కూలిపోయినట్టే సరిపోలేదా కూలిపోయాను కూలిపోయాను అంటే ఒక ఒక క్లూ ఇస్తుండ దేవుడు మనకి ఆ వాక్యంలో ఇది రెండు సార్లు కూలిపోయాను అంటే రెండు రకాల విషయాలు జ్ఞాపకం చేస్తుండు లేక ఈ ఒకప్పుడు ఈ దేశం ఉండే ఒకసారి కూలిపోయింది ప్రకృతి సహజంగా రెండోసారి ఆత్మీయ స్థితిలో కూలిపోబోతుంది అది నీ టైంలో ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయ స్థితిలో మహాబబులోను ఎటువంటిది అంటే అది ఈరోజు నేను చూపిస్తా మీకు దాని గుణగణాలన్నీ మనం చూస్తున్నాం ఈరోజు అయితే దీని మహాబబులోను అంటాము ఇంగ్లీష్లో మటుకు మిస్ట్రీ బబులోను అనుంది బాబులోన్ అనుంది మిస్ట్రీ బాబులో లేక మర్మము మర్మపు బబులోను మర్మంతో కూడిన బబులోను అన్నట్టు లేక మర్మ మర్మమైన బబులోను అది కరెక్ట్ అన్నట్టు మర్మమయమైన బబులోను అంటే ఇది మర్మం దాచబడింది ఈ బబులోను ఎవరికి కండ్లకు కనిపిస్తలేదు ఇది ఆత్మకు కనిపించేది ఆత్మీయ నేత్రలకు కనిపించేది అయితే అనేక పర్యాలు కూడా నేను మీ జ్ఞాపకం చేసినా కూడా ప్రతిసారి గోడ గడియారం చూసినప్పుడు ఆ సెకండ్స్ నీడులు రాత్రిలో నిర్మానుషంగా అది శబ్దం వినిపిస్తుంటది చక్ చక్ చక్ చక్ చక్ చక్ అని తిరుతా ఆ నీడుల్ ఆ సెకండ్స్ నీడుల్ని కనుక్కున్న వాళ్ళు వీళ్ళు బబులోను దేశస్తులు కల్దీయులు వాళ్ళు అయితే ఎప్పుడుకైనా కానీ మనం బబులోని దేశం గురించి ముఖ్యంగా దాని గ్రంథంలో దీర్ఘంగా చూస్తాము మనం బబులోని సంబంధించిన విషయాలు అక్కడ ఆ రాచు దర్బార్లో రెండు రకాల గుంపులు ఉంటాయి మాదీయులు పారసిక్కులు అవి నేను చూపించిన గతంలో రెండు ఆ రాజ్యంలో రెండు గుంపులు ఉంటాయి అన్నట్టు వాళ్ళని బబులునీయులు కల్దీయులు కూడా అంటారు అయితే ఇప్పుడు అవి నేను చూపించాను కానీ మీ ఓల్డ్ రికార్డింగ్స్ లో నేను దీర్ఘంగా వాటిని చూపించిన ప్రతిసారి చూపించినప్పుడు ప్రభుల గురించి ఈ రెండు గుంపులు ఉంటాయి మతపరమైన జీవితంలో మొదటి రెండు గుంపులే కంట్రోల్ తీసుకున్నాయని కూడా చూపించిన మీకు నేను సర్పములు తేళ్ళు గొప్ప సమూహము గొర్రెలు ఎప్పుడు కూర్చొని వింటా ఉంటాయి వీళ్ళు చేసే తమాషాలు కూడా తెలుసు ఈ రెండు గుంపులకి ఈ గొప్ప సమూహాన్ని ఎట్లా అటాక్ అట్రాక్ట్ చేసుకోవాలా తమాషా ఎంటర్టైన్మెంట్ వినోదము కల్పించాలా వీళ్ళకి ఒక పాస్టర్ డెన్మార్క్ దేశానికి వెళ్ళొచ్చాడు అది దానికి ఇంకొక రా ఇప్పటికీ రాజు ఉంటాడు ఆ దేశానికి యూరోప్లో ఉంది ఆ దేశము అయితే చిన్న దేశము క్రైస్తవ దేశమే కానీ దేశంలో ఆ రాజు బియర్ ఆల్కహాల్ అంటాం కదా బియర్ అంటాం మినరల్ వాటర్ కంటే చీప్గా అమ్ముతున్నారంట ఆ దేశంలో ఎందుకు అంటే యవనస్తులంతా దేశంలో సాయంత్రం కాగానే తాగి సైలెంట్గా తాగి ఇంటికి పోయి టీవీ చూసి తిని పండుకుంటారు అట్లా ఈ రాజ్యాలు ఈ గవర్నమెంట్స్ అట్లా చేస్తాయి అన్నట్టు మనుషులని వీళ్ళు మంచిగా తిని తాగి పండుకుంటే మేము చేసే తప్పిదమ్ములు వీళ్ళు చూసి మనకి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చెయ్యరు ప్రజలు కాబట్టి ప్రజలని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మొదటి రెండు గుంపులు ప్రకృతి సహజంగా అయినా కానీ ఆత్మీయ అయినా కానీ సర్పములు తేళ్లకి బహుగా తేలిసినట్టు ఈ గొప్ప జనని ఎట్లా కంట్రోల్కి తీసుకోవాలని అందుకు ప్రభు ఈ గొప్ప జనం జనానికి విడుదల కల్పించడానికి లోకంలోకి వచ్చిండు ఎందుకంటే వాళ్ళు ఆ రెండు గుంపుల చేతిలో చిక్కబడినరు సైతన్ బంధకాలలో వాళ్ళు చిక్కబడినరు అందుకు వారికి విడుదల కల్పించడం కొరకని లోకంలోకి వచ్చిండు ఆయన అది ఆ కలవరిశిలలో సమాప్తి చేసి సమాప్తమాయను అని చెప్పి వెళ్ళిపోయి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ యొక్క సమయం అయిపోయింది నేను ఇంకా నేను చేయాల్సిన పని చేసేసిన ఇప్పుడు మనుషులేక అందరికీ విడుదల ఆ సమాప్తం దాన్ని కొనసాగించాలా అది సంపూర్ణంగా సమాప్తి కావాలా అంటే అనేకులు ప్రజలందరూ సువార్త విని రక్షణకు రావాలా అంటే ఆ సమాప్తమైన దానిని నువ్వు కొనసాగించాలా ఆయన రాకడ వరకు కాబట్టి ఆయన నిర్వర్తించండు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదంటాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నిర్వర్తించండి ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద లా అంటాడు ఐ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా అంటాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి నేను వచ్చినా నిర్వర్తించిన ఇప్పుడు మీ బాధ్యత దాన్ని సంపూర్తిగా ముగించి రావాల కాబట్టి మహాబబులోనికి సంబంధించిన విషయాలు నేను మీకు చూపిస్తున్నాను అయితే పోయిన వారము కొన్ని విషయాలు నేను మీకు చూపించిన నింబ్రోజు దాన్ని కటన అని కానీ కట్టలేకపోయిండా కట్టగలిగిండా అనేది ప్రశ్న ఎంతవరకు కట్టగలిగిండు అనేది కూడా ప్రశ్ననే అయితే నిమ్రోదు ఆరంభించిన ఆ పట్టణము ఆది కాండంలో మనం చూస్తాము ఆది కాండము పదవాధ్యాయంలో ఒకసారి చూడండి ఆది కాండము పదవాధ్యాయంలో పదవశ్రం నుంచి స్టార్ట్ అవుతుంది అంట ఇతను పరాక్రమ వేటగాడైన నిమ్రోదు వలె అని లోకొక్తి కలదు కాబట్టి యహోవ ఎదుట అంటే యహోవాకు వ్యతిరేకంగా బాగా అర్థం చేసుకోండి పరాక్రమశాలి దేవుని శక్తి చేత కాదు దుష్టిని శక్తి చేత పరాక్రమంగా తయారైంది నా ఎట్లా వేటాడాలా అనేది కాబట్టి వేటాడడం అనే విషయం మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను తేళ్లు గొప్ప జనాన్ని వేటాడుతుంటాయి పట్టుకొని సర్పాలకు అప్పగిస్తూ ఉంటాయి సోల్జర్స్ సోల్జర్స్ పోయి దేవుని బిడ్డల్ని పట్టుకొని పట్టుకొని వచ్చి ఆ యొక్క ప్రధాన యాజకులకు అప్పగిస్తారు మన ప్రభుని ఎట్లా చేసిండ్రు ఆ రోమన్ సోల్జర్స్ మన ప్రభుని ఆ యొక్క రాత్రి బంధించుకొని పోయి ప్రధాన యాజలకు అప్పగించారు తేళ్ల పని అది ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ ఈ తేళ్ళు స్టెఫెన్ని పట్టుకొని పోయి ప్రధాన యాజకులకు అప్పగించింది అట్లా అనేక మంది సౌలు పౌలుగా మారకముందు కూడా తేలే కదా అయినా అయినా తేలి ఒకప్పుడు చంపించేవాడు ఎవరైనా చంపినా ఏం ఏం భయపడకండి నేను చూసుకుంటా అనేవాడు ఆమోదించేవాడు అట్లా అనేక మందిని చంపుతున్నవాడు తేల్లాగా ఉండే ఒకప్పుడు కానీ దేవుని యొక్క దర్శనం అతని జీవితాన్ని సంపూర్ణంగా మారిచేసింది ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు ఎందుకంటే నేను ఒక రహస్యం మీకు చెప్పాలనుకుంటున్నా నీ సేవలో అద్భుతాలు జరగాల నీ జీవితంలో మరి విశేషమైన అద్భుతాలు జరగాలంటే ఆయన ఆయన పని మీద నీ మనసుని కేంద్రీకరించుకో సంపూర్ణంగా ఇంకా నీకు వేరే వేరే అంబిషన్స్ ఉండవు అంటే వేరే కోరికలు ఏముండవు అన్నట్టు సంపూర్ణంగా ఆయన పని నిమిత్తమై నీ కోరిక ఉంటే నువ్వు చూస్తావు విశేషంగా నీ సేవ కాబట్టి నిమ్ రోజు నోవా జలప్రాలం తర్వాత జరిగినది విషయము నిమ్ రోజు ఆ నోవా జలప్రణం తర్వాత ఏం చేసుకుంటారంటే ఈ ఈ జలప్రాణం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు ఈ జలప్రాణము ఏ జలం ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ జల నుంచి తప్పించుకోవాలా నెక్స్ట్ టైం వస్తే తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పోయి ఒకసారి పరిశీలిస్తాం అక్కడ ఉన్న స్థలాలు ఎట్లున్నాయి అని అంటే ఆకాశం పరిలోకానికి పోాలనుకున్నారు వీళ్ళు వాళ్ళ ప్రయత్నంతో అది దే బైబుల్ వాక్యానికి విరుద్ధం ఎవడట్ల పోవడానికి వీల్లేదు జబర్దస్తిగా కాబట్టి బలవంతంగా ఎవ్వడు పరలోకాన్ని పోలేడు అని మనం చూస్తాం రక్తము మాంసము రక్త మాంసములు పర్లోకాన్ని స్వతంత్రించుకుని నేరవు అంటాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో పౌలు కాబట్టి రక్తము మాంసము మొదటి రెండు గుంపులు అవి ఒకటేమో రక్తంతో కూడింది ఒకటేమో మాంసంతో కూడింది రక్తము అంటే మీకు తెలుసు కాబట్టి మాంసము అంటే తేలకు సాదృశ్యం రక్తం అంటే పాపానికి సా సాదృశ్యం అయితే శీనారు దేశంలోని అని ఆరంభమవుతుంది పదవ అధ్యాయము పదవ వర్షంలో నిమ్రోదు వేటగాడు అంటే బాణం పట్టుకొని తిరిగేవాడు అయితే నిమ్రోదుని కొంతకాలానికి ఒక దేవతలాగా తయారు చేసుకొని ప్రతి దేశంలో నిమ్రోదుని పూజించడము ఆరం అయిపోయింది అంతగా పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నాడు కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు కానీ అవి దేవునికి వ్యతిరేకమైనవి కానీ మనకి ప్రభువు ఏ కష్టం లేకుండా పేరు ప్రఖ్యాతులు ఇస్తా ఉన్నాడు పదవ వర్షంలో చూడండి శ్రీనవారి దేశంలోని బాబేలు ఎరకు అకద్దు కల్నే ఇవి మూడు పట్టణాలు బాగా అదని ఇక్కడ నీకు మూడు కనిపిస్తున్నాయి ఎరకు అకద్దు కల్నే అను మహా అను పట్టణంలో అతని రాజమ్మకు మొదలు అంటే బాబులోని స్టార్టింగ్ ఈ మూడు పట్టణాలతో స్టార్ట్ అయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దాని తర్వాత మరి మూడు పట్టణాలు మనకు కనిపిస్తాయి ఒక్క నిమిషం నేను జేమ్స్ట్రాంగ్ నంబర్స్ తీస్తున్నా జేమ్ సాంగ్స్లో ఈ మూడు పట్టణాలకు సంబంధించిన విషయాలు నేను చూస్తున్నాను ఇక్కడ మొదటి దాని పేరు ఎరేక్ ఎరేకు అంటే హెచ్ అంటే దాని పొడువు అని ఉంది పొడువు దాని తర్వాత అకద్ హెచ్ అంటే బలిష్టమైనది అని అర్థం తర్వాత కల్నా H3641 త్రీ సిక్స్ ఫోర్ వన్ వాటికి సంబంధించిన నేమ్స్ రాసుకున్నాను తెరక్ అంటే పొడువు లేక చంద్రుని పట్టణము లేక చంద్రుని స్థలము అని కూడా ఉంది అక్కడ తర్వాత అకద్ అంటే ఒక పాత్ర లేక బలమైన పాత్ర అని కూడా ఉంది అక్కడ తర్వాత కల్నా అంటే సంపూర్తి అని అంటే పొడువు బలము సంపూర్తి ఇవన్నీ కలిసినాయి అన్నట్టు ఆయన యొక్క పటనాలు ఆయన కట్టించుకున్న పట్టణాలు నింబ్రోది యొక్క పట్టణాలు అట్లా తయారైనాయి అన్నట్టు వాటి ప్రకారంగా చూస్తే అయితే పదవ వచనంలో ఇంకా ఏముందంటే ఎవరైనా చూస్తున్నారో లేదో పదవచనంలో పదవ అధ్యాయము పదవచనంలో అవి అక్కడ ఆరంభమై ఆ మూడు పట్టణాలు పదవ వచనం తర్వాత అవి ఎక్కడ ఆరంభమయి ఎరెకు అకదు కల్న తర్వాత అవి షీనారు ప్రాంతంలో ఉన్న పట్టణాలు దాని తర్వాత పదకొండవ వచనం కష్టప్పటికీ ఆ దేశం నుండి అషూరుకు బయలుదేరి అంటే ఇంకొక ప్రాంతం గురించి మాట్లాడుతుంది ఇక్కడ అయితే అశూరుకు బయలుదేరి వెళ్ళి నినివే రెహోబీతు రెహోబీ రెహబోతి రహబోతీరును కాలహును ఇవి మళ్ళా మూడు పట్టణాలు అన్నట్టు కాబట్టి నిని బబులోనిలో మూడు పట్టణాలు ఆరంభమై అసురు వారుకు బయలుదేరి నినివేను రహబో తీరును కాలహును ఇన్ని పట్టణాలు అన్నట్టు అంతగా కట్టించాడు అయితే పన్నెండు వర్షంలో నినివేకును కాలహకును మధ్యను రెసెను కట్టించారు అంటే మొత్తము ఏడు పట్టణాలు ఇవి మొదటిదిగా చూడండి దేశంలోని బాబేలు ఎరకు అకదు కల్నే ఈ మూడు పట్నాలు తర్వాత అతని రాజ్యంకు మొదల మూడు తర్వాత ఆ దేశంలో నుండి అసూరుకు బయలుదేరి బయలుదేరి వెళ్ళి నినివేను రెహోబో కాలహును ఇవి ఆరు ఇవి మూడు అంటే మొదటి మూడు ఇవి రెండు ఇవి తక్కినవి మూడు అంటే ఆరు అయితే నినివేకును కాలాహకును మధ్యనున్న రెసెను కట్టించను ఇది ఏడవదన్నట్టు అయితే రెసెను కట్టించను ఇదే ఆ మహాపట్టణము కాబట్టి ఇక్కడ ఒక దేవుడు క్లూ ఇచ్చిండు మహాపట్టణము ఇది అయితే చాలా మంది అంటారు మహాపట్నం అంటే ఎరచలేమనుకుంటారు కానీ ఇక్కడుంది ఈ మహాపట్టణము మొత్తం కలిస్తే బబులోను అన్నట్ మహాపట్టణము బబులోను అయితే కొంతమంది ఇస్ ఎరుసలేంని కూడా మహాపట్టణం అనే చూపిస్తారు బైబిల్లో కానీ ఫస్ట్ క్లు మటుకు ఇక్కడే ఉంది మహాపట్టణము ఏది అంటే బబులోను అయితే నేను ఇప్పుడు ఇవన్నీ అంత దీర్ఘంగా మీకు చూపిస్తలేను జేమ్ సాంగ్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు నినేవే అంటే ఏంది రహుబో తీరును అంటే ఏంది కాళాహున్ అంటే ఏంది ముఖ్యంగా ఈ రెసేను ఏందో మీరు చూసుకోండి ఈ ఏడు ఇవి ఏడు పఠనాలు కాబట్టి ఈ ఏడు పట్టణాలు కలిస్తే మహాబవులను దేశంలాగా మారింది అన్న విషయాన్ని మటుకు ఒక క్లూ లాగా మనకి ఇచ్చిండు ఏడు పట్టణాలు బాగా అర్థం చేసుకోండి ఏడు పట్టణాలలో ఇంకా ఊహించుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పట్టణపు స్థితి ఎట్లా ఒకటి బలిష్టమైంది ఒకటి పొడుగుది ఒకటేమో సంపూర్ణంగా కట్టబడింది అంటే అన్ని విషయాలలో ఫుల్లు డెవలప్డ్ అన్నట్టు ఇదే ఈ పట్టణం ఏది కల్నా దాని తర్వాత ఏమున్నాయవి కూడా చూసేస్తే అయిపోతుంది కదా నినివే ఫైవ్ టూ వన్ జీరో కల్నా మొదటిది కల్నా హెచ్ కల్నా అంటే ఇంకా సంపూర్తి కానిది లేక వృద్ధాప్యానికి వచ్చింది సంపూర్తి దశకి ది తయారైంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కల్నా అనేది తర్వాత అది ఆల్రెడీ మనం చూసినాము అయితే నినివే తంతర్త రెహోబోతు రెహోబోతు అంటే విశాలమైంది అయితే ఎరెకు అంటే పొడువు ఉన్నది అకద్దు అంటే బలమైనది లేక బలమైనది లేక చంద్రుని పట్టడం కూడా పేరు దానికి కల్నా అంటే సంపూర్ణంగా తయారైనది పొడుగున్నది బలమైనది సంపూర్ణంగా తయారైనది తర్వాత ఈ నాలుగవది మనం చూస్తున్నాం ఇప్పుడు రెహబోత్ అంటే విశాలమైనది విడల్పు గలది వైడ్ అని విడతనుంది బ్రాడ్ ప్లేస్ అని ఉంది తర్వాత కళ ఇది ఒక స్థలము చివరిది ఇది కళ అంటే సంపూర్ణంగా తయారైంది అన్నట్టు వృద్ధాప్యానికి వచ్చింది అని వీడు అర్థం హెచ్ లో ఫుల్ ఓల్డ్ ఏజ్ అని మెచ్యూరిటీ ఫుల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యానికి వచ్చేసింది అని అర్థం కాబట్టి ఇవి ఏడు పటనాలు అంటే నిమ్రోదు కట్టనే మొత్తం ఏడు పటనాలు అన్న విషయం అర్థం చేసుకోవాలి మీరు ఈ ఏడు పట్టణాలకి వీడు రాజు అన్నట్టు ఓ రీతిగా చెప్పాలంటే కూడా ఇది బబ్లోనికి సంబంధించిన ఆరంభ చరిత్ర ఇవి మటుకు నేను ఏ పుస్తకాలు కూడా చూడలే నేను చదివినా చాలా మటుకు వీటికి సంబంధించిన పుస్తకాలు కానీ ఎక్కడ కూడా ఈ ఏడు పట్టణాలు నిమృదు కట్టినట్లు నేను చూడలే అది కేవలం మనకి ఇక్కడ కనిపిస్తుంది బైబుల్లో కాబట్టి ఏడు పట్టణాలు మహాబబులోన్లో ఉన్నాయి అని అర్థం కాబట్టి మహాబబులోను క్రొత్త నిబంధనకు అవి లేవు పట్టణాలు ఎందుకంటే అవి ఎప్పుడో కూలిపోయినాయి అని చూపించాను నేను మీకు ఇరాక్ ఇరాన్ రెండింటికి మధ్యలో ప్రాంతంలో మైదానంలో ఉండేది ఒకప్పుడు అనేది పదకొండవ అధ్యాయంలో పోయిన వారిని నేను మీకు చూపించిన ఆది కాండము పదకొండవ అధ్యాయం ఒకసారి చూడండి ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వర్షంలో భూమి అందంతట ఒక్క భాషయు ఒక్క పలుకుని ఉండేను ఏందా భాష అంటే బబులోను దేశస్థులు మాట్లాడిన భాష అది బబులోను భాష అనుకోవాలి మనం అది ఏ భాష అనేది మనకు తెలియదు భూమి అందంతట ఒకటే భాష ఉంది అది బబులోను భాష అయితే రెండవ వర్షంలో వారు తూర్పున ప్రయాణమైపోచుండగా అంటే కొంతకాలానికి జలప్రలం అయిపోయిన కొంతకాలానికి ఇది కొన్ని సంవత్సరాలకి వారు తూర్పున ప్రయాణమైపోచుండగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ తూర్పు అంటే ఈస్ట్ అంటాం కదా తెలుగులో ఇంగ్లీష్లో కాబట్టి ఈస్ట్ తూర్పున ప్రయాణమైపోచుండగా శ్రీనరు దేశం అందున్న ఒక మైదానం వారికి కనబడేను కాబట్టి శ్రీనారాయణది బహు ప్రాముఖ్యమైన స్థలము బైబుల్లో ఎప్పుడు ఆది నుంచి వదులుకొని మన కాలం కానీ ఇది ఆత్మీయమైనవి పాతవి గతించినాయి సమస్తం కృతవైనవి కాబట్టి అక్కడే క్రైస్తవులు అందరూ పోగొట్టుకుంటారు ఈ వాక్యాలు ఇవి ఆత్మీయమైపోయినాయి ప్రకృతి సత్యంగా లేవు పాతవి గతించినాయి అంటాడు కాబట్టి సీనార్ అంటే ఆత్మీయమైన సత్యం ఉందనికొకటి జేమ్స్ షాన్స్ మీరు వెతుక్కుంటే తెలుస్తుంది అయితే వారు అక్కడ నివసించిరి కానీ జకర గ్రంథం ఏమంటుందంటే ఈ స్త్రీలు ఇద్దరు అనేసి మనం చూపించిన మీకు సంకుబుడి కొంగ రెక్కల వంటి రొక్కలు గల్ల ఇద్దరు స్త్రీలు ఇంకొక స్త్రీని బుట్టలో వేసుకొని ఆకాశానికి ఎగురుకుంటా పోతున్నారు ఎక్కడికి అంటే సీనారు ప్రాంతంలో నివసించడానికి దానికి నివాసం కల్పించడానికి ఇక్కడి నుంచి అన్నట్టు క్లూ కాబట్టి ఎక్కడైతే సీనారు ప్రాంతంలో వీళ్ళు నివాసం చేయించినో అక్కడికే తిరిగి తీసుకొని ఒక స్త్రీని ఈ స్త్రీ ఎవరు అంటే మతపరమైన జీవితం అని నేను మీకు చూపించిన ఇవి పాతవి గతించినాయి సమస్తం కృతమైనవి బట్టి క్రైస్తవ మతము అని స్ట్రైట్ చెప్తే మీకు ఎవరికి ఇష్టం ఉండదు క్రైస్తవ మతమే బబులను మతం లాగా తయారైంది ఈరోజు ఎందుకు అంటే మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ మేము చెప్పిందే కరెక్ట్ ఇక్కడ ఉంటేనే ఎతబడతారు అని చెప్తున్నారు పాస్టర్స్ అట్లా చెప్పి మొత్తం గలిబిలి చేసి పెట్టారు బాబేలు అంటేనే గలిబిలి అంటే కన్ఫ్యూజన్ మతపరమైన జీవితము ఈరోజు కన్ఫ్యూజన్ కి దారి చేసింది ఏది కరెక్ట్ చంద్రశేఖర్ బ్రదర్ చెప్పేది కరెక్టా కేవీపీఎం బ్రదర్ సిస్టర్స్ చెప్పేది కరెక్టా బైటవాల్ చెప్పేది కరెక్టా పలాని పాస్తలు చెప్పేది కరెక్టా మనుషులు చెప్తే కరెక్ట్ కాదు నేను చెప్పినా కూడా కరెక్ట్ కావద్దు అందుకు నేను నే చెప్పింది నే నే నే ఏంటంటే బిర్యానీలు ఎట్లయితే వచ్చిన ప్రతి వాణ్ణి పరిశీలించి మీరు కూడా అట్ట చేయాల్సిందే ఇప్పుడు నేను చెప్తుంది కూడా డైరెక్ట్ స్వీకరించొద్దు నేను నేనే చెప్తున్నా మీకు నేను చెప్పింది కూడా మీరు పరిశీలించి నాకనే స్వీకరించాలని చెప్తున్నా నేను చేసేది కూడా ఎంత ఎవరైనా పాస్టర్స్ బాక్యం చెప్తుంటే నేను పరిశీలిస్తా ప్రార్థన కూడా చేస్తాను ఎంత నిజం ప్రభువైదని పరిశీలించి ప్రార్థన చేసి అప్పుడు నేను దాన్ని స్వీకరిస్తా లేకపోతే బిర్యానిలకి నీకు తేడా ఏముంది బిర్యానీ లాగుండా లక్ష నలభై వేల మంది బిర్యాన్లు తెస్లో నీకు వెళ్ళేమో కాబట్టి పోయిన వారా నేను మీరు చూపించిన పదకొండవ వర్షంలో వీళ్ళు తూర్పున ప్రాణమే చూ ఉన్నారు మనము మూడవ వర్షంలో ఆ పోతా ఉన్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా ఎంత దూరం పోతాం గమ్యం లేని స్థలం ఈరోజు అందరం అట్లానే ఉన్నాం నీ గమ్యం ఏందో నీకు తెలవాల నీ జీవిత పరమార్థం ఏందో నీకు తెలవాలా ఈ లోకంలో ఏం చేయాలనుకుంటున్నావో నీకు తెలవాలని పిలిపోయింది నేను ఎందుకు పిలిచిండు దేవుడిని ఎందుకు పుటీపజేసిండు నేను ఎందుకు రక్షణ నడిపించండు నేను ఎందుకు పలాని గ్రూప్తో కలిపిండు సంఘంతో కలిపిండు పలాని వ్యక్తులతో ఎందుకు కలిపిండు ఇవన్నీ గ్రహించాలా గ్రహించి వాటిని స్వీకరించాలా స్వీకరించి ప్రభువా ఇది నేను చేస్తుంది సమంజసంగా ఉందా లేదా మీ దృష్టికి నా జీవితంలో మీ యొక్క ప్రణాళిక సంబంధించిందా కాదా అన్న ప్రార్థన నువ్వు ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏం చూడండి నిమ్రోదు ఆధీన్యంలో నిమ్ నిమ్రోదు యొక్క లీడర్షిప్లో మనము ఇటుకలు చేసి బాగా కాల్చుదాము మొట్టమొదటిసారి ఇటుకలు కాల్చాలా కాల్చాలా ఇటుకలు తయారు చేయాలని గుణగానే వీడికి వచ్చింది ఎందుకంటే ఇటుక గురించి మీకు తెలుసు ఎంతమందికి దాని లెంగ్త్ బ్రెత్ విడ్త్ అది ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది అంటే వన్ ఫీట్ దగ్గర దగ్గర వన్ ఫీట్ ఉంటుంది దాని విడ్త్ వచ్చి కుట దగ్గర దగ్గర ఫోర్ ఫీ ఫోర్ ఇంచెస్ ఉండొచ్చు విడుతూ ఇటు టువల్ అటు ఫోర్ ఉండొచ్చు అయితే ఇటుకలు ఏమంటాము వాటిని ఎట్లా చెప్పాలా డిజై ఇటుక డిజైన్ గోడలు కట్టడానికి ఇండ్లు కట్టడానికి బాగా పర్ఫెక్ట్ ఉంటుంది ఉదాహరణకి కొన్ని ఎయిట్ ఇంచెస్ ఉంటాయి ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటాయి దాని తర్వాత విడుతొచ్చి రెండున్నర ఇంచెస్ ఉంటాయి లేక రెండు అంతే రెండున్నర కొన్నిసార్లు మూడు మూడున్నర ఇంచెస్ ఉంటాయి ఎనిమిది బై మూడు మూడు ఇంచులు అంటారు అది వాళ్ళ మెజర్మెంట్స్ అన్నట్టు అయితే ఇట్లా బ్రిక్స్ తయారు చేసుకుంటే ఏమవుతుంది అంటే అవి కట్టేటప్పుడు మంచి పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఉంటుంది అన్నట్టు వెయిట్ పర్ఫెక్ట్గా మూసుకుంటాయి అన్నట్టు అవి అట్లా అవి కనుక్కున్నారు మళ్ళీ వీలుగా కనుక్కున్నారు ఫస్ట్ టైం ఇటకలు తయారు చేయడం ఫస్ట్ టైం కనుక ఎందుకంటే రాళ్ళతో కడితే రాళ్ళు వంకరింకరిగా ఉంటాయి వాటిని కొట్టాలా వాటిని సరి చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఎక్కువ టైంతో రాళ్ళు కడితే ఎన్నో రోజులు పడుతుంది కాబట్టి ఇటుకలు అయితే చాలా రెడీగా మనం చక పోవచ్చు ఒకదాని మీద ఒకటి అమర్చుకుంటా కట్టుకుంటూ పోవచ్చు అన్నట్టు అయితే వాళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడికెళ్ళి వచ్చిందంటే నెఫిలిలు గురించి నేను మీకు చూపించిన గతంలో నోవా జలప్రాలికి ముందు నిఫిలులుండే ఉండే వాళ్ళందరూ అక్కడి నుంచి పడిపోయిన దేవదూతలు లేక దేవుని సన్నిధి నుంచి తృణీకరించి బయటకు వచ్చిన వాళ్ళని యూధ పత్రికలో చూపించిన వారి మధు స్థానాలను వారు విడిచిపెట్టి వచ్చిండ్రు వచ్చి ఇక్కడ స్త్రీలను వివాహం చేసుకొని వాళ్ళకు పుట్టిన వాళ్ళు అంటే మనిషి విత్తనాన్ని మొత్తము చెడగొట్టిన వాళ్ళు అన్నట్టు ఆ దేవదూతలు అందుకు వారిని దేవుడు శిక్షించడానికి నిమిత్తమై కఠిన బేలంలో తాల వాళ్ళని బంధించిండీ మనం చూసినాం యోధా పత్రికలో అందుకు దాని తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు వికృతమైన పిల్లలు అన్నట్టు అందుకు దేవుడుని తీసుకొచ్చాడు అవి చెప్పరు ఎవరు ఏ కాంక్రీట్ కామెంట్రీస్ అలా ఉండవు మనకి మొహాలు పిచ్చి జీవులు పొడుగ ఒకడు వాడు చిన్న పిల్లలాగా ఒకడేమో ఫుల్లు ఒక పెద్ద భూతంలాగా దయం లాగా పెద్దగా పెరిగి మనుషులను సతాయించేవాళ్ళు మనుషులను తినేసేవాళ్ళు అట్లాంటి క్రూరంగా మళ్ళీ ఉండేవాళ్ళంట ఆ జీవులు మళ్ళీ మొత్తం దేవుని అవన్నీ తారుమారైపోయినాయి ఆదా ఆవలం చేసినట్లు వాళ్ళు లేరు వాళ్ళు అందుకు మొత్తము జలప్రలంతో క్లీనప్ చేసేసిండి వాటిని కానీ ఆయన సృష్టిలో ఉన్న ఆ యొక్క జీవరాశులని జతలు దేవుడు భద్రపరచుకుండా అన్నట్టు మనుషులను కూడా అయితే మట్టికి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది అంత తెలివి అప్పటికే వాళ్ళకి ఇచ్చేసిండ్రీ నెఫిలి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడసుకు ప్రతిగా మట్టి కీలను అయితే అడసు అంటే గచ్చు మట్టి అంటే మనకు తెలుసు డాంబారు రోడ్లేసేది నల్లగా ఉంటుంది అయితే వాడి తెలివి చూడండి మట్టి ఆర్డర్స్ అయితేనేమో చాలా టైం తీసుకుంటుంది డక్ మీకు ఎంతమంది తెలుసా మీరు ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం కట్టేటోళ్ళు కాబట్టి మీ పూర్వీకులను అడితే వాళ్ళు చెప్పిండేళ్ళు నేను అడిగిన పెద్దవాళ్ళు అడిగిన నేను ఈ గచ్చు ఎట్లా తయారు చేస్తారు అండి గచ్చు ఎట్లా తయారు చేస్తారంటే మన సున్నం ఉంటుంది ఆ సున్నంను ఇస్కాన్ వేసి ఉడకబెడతారు వేడి చేసి నీళ్లు పోసి మనం ఎట్లయితే అన్నం ఉడకబెడతామో అట్లా ఉడకబెట్టేటోళ్ళు వాళ్ళు సున్నం గడ్డలు వేసి ఇసుక పోసి పెద్ద పెద్ద బాణలలో లేక వాటిని ఏమంటారు అండాలంటారు అందులో వేసి మంట పెట్టి ఉడకబెట్టేటవాళ్ళు ఉడకబెట్టినాక దాన్ని తీసి కాటేటోళ్ళు గోడలు ఆ ఈరోజు కూడా రాళ్ళలాగానే ఉంటాయి ఆ గోడలు అంత గట్టిగా అడసు కానీ చాలా టైం తీసుకుంటుంది దాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు సిమెంట్ సంచులు రెడీగా దొరుకుతున్నాయి క్వాంటిటీస్ వేసుకుంటారు ఇసుకెంత సిమెంట్ ఎంత లెక్కలు ఉంటాయి ఒక గంప ఇసుక ఒక గంప సిమెంట్ అయితే నేను అనుకుంటా మూడు గంపల ఇసుకనే మా దో ఉంటాయి రేషియోస్ అవి కలిపేసి టకటక కట్టేస్తున్నారు కానీ అడస్సు చేయాలంటే వాడికి బహు బహుగా టైం అవసరం అన్నట్టు చాలా టైం తీసుకుంటుంది అడసు రోజులు రోజులు ఉడకబెడతారు నాకు తెలుసు ఆ నిజం యూనివర్సిటీ కడతప్పుడు అక్కడ ఉండే ఫొటోస్ నేను అన్ని చూసిన తర్వాత ఒక ముప్పై సంవత్సరాల క్రితము కూడా ఆ సున్నం బట్టలు అవన్నీ అక్కడ ఉండే ఇప్పుడు లేవు అవన్నీ తీసేస్తుండ్రు అప్పుడు ఉండే అయితే డాంబార్తోని కడితే సున్నాయాసంగా అతుక్కుంటుంది చాలా ఈజీ కూడా పుయ్యొచ్చు వాళ్ళ ఐడియా అయితే వాడికి తెలివి లేదు ఏంటంటే వర్షం పడితే డాంబారు జరిగిపోదు నీళ్ళు లోపలికి పో కానీ ఎండ తగిలితే కరిగిపోతుంది వాడికి ఆ తెలియలేదు వాడు జలప్రళయం వస్తే ఈ గోపురానికి ఏమి కాదనుకున్నాడు వాడు ఎందుకు అంటే టాంపు కదా కాబట్టి అది అది వచ్చి స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాడు కానీ ఎండకి అది కరిగి కిటకలు జరిగిపోతే మొత్తం కూలిపోతుంది అది నేను అనుకుంటు పోష అదే జరిగింది నాకు అయితే మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం అంటూ శిఖరం కాదు ఒక గొప్ప గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకునగా నరుల కుమారులు ఇక్కడ బాగుంది కదా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురంను చూడది వచ్చాను యుహోవ ఇదిగో జనము ఒకటే వారికి భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఉండదు గనుక మనము దేవుడు మాట్లాడుతుడు త్రిత్వంలో మనము దిగిపోయి వారితో వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండి అనుకునేను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి ఎంతటా వారిని చెదరగొట్టాను అయితే ఎవరైతే దేవుడు అక్కడ దిగి వచ్చిండో ఆ గోపురము తారుమారైంది డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళు బహు తెలియగలని పోయిన వారిని ఎందుకంటే ఆయక యొక్క ఆయక నక్షత్రాలని గ్రహాలని బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఈ బబులోని వీళ్ళు వీళ్ళకంతా ఆ దేవతలు నేర్పించినారు వీళ్ళకి ఆ తెలివి ఆ నక్షత్రాలు ఎట్లా ఉంటాయి ఆ గ్రహాలు ఎట్లా ఉంటాయి ఆ మ్యాథమెటిక్స్ అవన్నీ వాళ్ళకి నేర్పించారు కాబట్టి వాళ్ళు ఇటుకలని మెజర్మెంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా తయారు చేసుకొని కట్టినారు పెద్ద గోపురం అయితే వారి హృదయ పరిస్థితి ఏంది నేను పేరు సంపాదించుకోవాలా మనమందరం ఒకటే జనం లాగా ఉండాలా అన్నీ దేవునికి విరుద్ధంగా ఉంటాయి ఇక్కడ మనం పోయినా అని చూపిస్తుంది మీకు అయితే ఆయన దిగి రావడం దే అని దహించి అగ్ని కదా ప్రభు ఆయన దిగి రావడము అది తారుమారు కావడము అది కోపరము ఆయన వేడికి తట్టుకోలేక అది కరిగిపోవడము వాళ్ళ నుంచి అందరూ ఎక్కడెక్కడ పడిపోవడము పడిపోయి క్రింద వారి భాషలన్నీ మారిపోయినాయి పైకి దాని మీదికి ఎక్కుతూ ఒక భాష ఉంది ఆ నుంచి కింద భాషలు మారిపోయినాయి ప్రపంచం అంతట ప్ర ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాం భాషలు ఎట్లా పుట్టినాయి అంటే ఇక్కడే కనిపిస్తుంది మీకు ఎట్లా పుట్టినై దేవునికి విరుద్ధంగా ఉండడం వల్ల పుట్టినాయి అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వారికి ఏం అద అర్థం కావట్లేదు బాబేలు అని చూడండి అక్కడ తొమ్మిదవ వస్తున్న దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకు పెట్టుకున్నారు ఎందుకనగా అక్కడ యహోవా భూజన్లందరి భాషను తారుమారు చేశారు అక్కడ నుండి యహోవ భూమి అందంతటా వారిని చెదరగొట్టేను ఇది మొట్టమొదటిసారి భూమిద చెదిరిపోవడం మనుషుల గురించి దేవుడే చెదరగొట్టేనని చూస్తున్నాం దాని తర్వాత ఇసల్పల్లిని చెదరగొట్టినట్టు మనం చూస్తున్నాం దాని తర్వాత క్రైస్తవులని చెదరగొట్టినట్టు మనం చూస్తున్నాం పోస్త కార్యంలో దేవుడే చెదరగొట్టేవాడు అన్న విషయం అర్థం చేసుకోవాలా ఎందుకు చెదరగొడతాడు ఆయన కోపంతో చెదరగొడుతుండ చాలా మంది కానీ ఏంటంటేను ఆయన ప్రణాళిక కొరుకు ఆయన బహు జ్ఞానవంతుడు దానికి అంతే లేదు ఆ జ్ఞానానికి కాబట్టి ఆయనకు తెలుసు ప్రస్తుతపు స్థితి నుంచి భవిష్యత్తు వరకు చూడగలిగిన వాడైనా అది ఎప్పుడు ముగిస్తుంది అవన్నీ ఆయనకి తెలిసిన వాడైనా కాబట్టి ఆయన మనుషులని అందరినీ చెదరగొట్టిండు మనం కూడా మన దేశానికి మనం అట్లా చెదిరిపోయిన వాళ్ళమే మన పూర్వీకులం మన పూర్వీకులందరూ ఎందుకంటే ఎవరి నేను చూపించిన నోవ పెద్ద సంతానం మనం షేము సంతానం మనం మనల్ని షేమీలు ఏషియన్స్ ని షేమిల్ అంటారు ఆఫ్రికన్స్ ని హామిల్ అంటారు హామ హామైడ్స్ అంటారు ఇంగ్లీష్లో హాము సంతానం కాబట్టి యూరోపియన్స్ ని జేఫైడ్స్ అంటారు లేక ఎఫ్ యాపెతు సంతానం కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రజలందరినీ చెదరగొట్టిండు ప్రపంచాత్మకంగా అక్కడికి నేను అది ముగించేసి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యానికి మనం వచ్చేస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఇందాక చూసినట్లు పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఈ మహాబబులోను ఎటువంటిది అనేది ఇక్కడ ఫస్ట్ మనకు చూపిస్తున్నాడు దేవుడు దెబ్బ కత్తిని సరి కలగడం అని చూస్తాము ఈ మహాబబులోను ఎట్లా ఉండే అది ఎంతో వైభవంగా ఉండి ప్రపంచాన్నంతా గడగడలాడించిన దేశం అని నేను మీకు అనేకసార్లు చూపించిన వీరి తర్వాత వీరి వీరి దేశానికి అంచనా ఉంది అసురు దేశం అది కూడా ఒకప్పుడు బబులోన్లోనే ఉండే అని చూపించిన బబులోన్లో మూడు పట్టణాలు అసూరులో మూడు పట్టణాలు చివరి ఆరవ పట్టణానికి ముందు ఇంకొక పట్టణం కట్టిండు అంటే ఆరవది ఏడైతుంది అన్నట్టు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఆరు ఏడైతుంది ఆ పట్టణాలలో అయితే ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల జరిగింది మొట్టమొదటిసారి పట్టణాలు కట్టడం అనేది ఇక్కడ మనం చూస్తాం సరే కైన కూడా కట్టిండు పట్టణము కానీ ఈ పట్టణం వేరే ఆ పట్టణాలు వేరే కైన పట్టణం ఒకటే కట్టిండు దాని పేరు ఈనా పేరు పెట్టుకుంటూ కొడుకు పేరు కానీ ఇక్కడ మటుకు ఈయన మహా మహాపట్టణాలు కట్టిండు కాబట్టి మహాపట్టణము బబులోనికి సాదృశ్యము అని కూడా చెప్పిస్తుండే ఎర్రస్లము మహాపట్నం అయితే అది కూడా బబులోనికి సాదృశ్యం కొన్ని కామెంటరీస్ ఎలా మనం చూస్తాం రోమా సామ్రాజ్యము మహాబులుకి సాదృశ్యం అంటారు ఎందుకంటే వాళ్ళు కూడా బహు కఠినంగా పరిపాలించారు ప్రపంచాన్ని కాబట్టి బబులోనికి సాదృశ్యం అని కొన్ని కామెంటరీస్ ఎలా ఉంటుంది మరి కొన్ని కామెంటరీస్లలో ఈ లోకం అంతా బబులోనికి సాదృశ్యం అంటాం మనము అది తీసుకుంటాం కానీ మనకు తెలుసు ప్రకృతి సహజంగా ప్రతి దేశము బబులోనికి సాదృశ్యం ఎందుకంటే ఎక్కడ చూసినా అలజడి కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే అమెరికా బబులోనికి సాదృశ్యంగా ఉందని ఎన్నో ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనకు తెలుసు రెండంచుల వాడిగల కట్గాము ప్రకృతి సహజంగా చూపిస్తూ ఉంటుంది ఆత్మీయంగా కూడా చూపిస్తూ ఉంటుంది కానీ మనం చూస్తుంది ఆత్మీయమైనది ఏంటంటే అందరు ఎక్కడో బయట చూస్తుంటారు కానీ మనకి అది లోపల ఉంది అని దేవుడు అది మూడు కొంచెంలో పిండి మూడు పట్టణాలు అవి బబులోన్లో ఉన్నాయి మూడు పట్టణాలు అవి మూడు కుంచెంలో పిండి అవి మూడు గుంపులకు సాదృశ్యం సర్పములు తేళ్లు గొప్ప జన సమూహం అవి మొత్తము పులిసిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం అది చూస్తాం తర్వాత కూడా కొన్నిసార్లు ఆ ఉపమానాల సమయానికి వచ్చినప్పుడు ఈ పట్టణం మటుకు బహు వైభవంగా ఉండి ఎన్నో దేశాలని బహు క్రూరంగా హింసించి ఎన్నో దేశస్తులని క్రూరంగా చంపింది అది ఎంతోమంది రాజులను చంపింది బహు అపవిత్రమైన స్థలంలాగా అక్కడ మొత్తము బిజినెస్ కానీ అన్యాయంగా వర్తకం చేయడం కానీ మనుషులు ఆడంబరంగా జీవించడము ఇవన్నీ పౌలోనికి సాదృశ్యం అన్నట్టు సం అది ఊహించని ఉండేది ఆ దేశంలో వ్యభిచారం తర్వాత రకరకాల దేవతలను పూజించే వాళ్ళు మార్దుక్ అనే దేవత పేరు పైరు దేవత పేరు కూడా మార్దుకి అయితే ఒకతే దేవత అది నిమృతికి సాదృశ్యము నిమ్రోత్ పేర రకరకాల పేర్లు తిరిగి వచ్చి ఈరోజు ప్రపంచమంతట ఆ పేరుతోనే వాడు ఆరాధన తీసుకుంటుండడు దుష్టుడు అనేక పర్యాలు మీకు చూపించిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కాపీ చేయలేడు ఎందుకంటే మన తండ్రిని కాపీ చేయడానికి ఎవరు పుట్టలేదు ఇంతవరకు కూడా పుట్టి చేయలేడు వాడు తండ్రి కాలేడు కాబట్టి తలిలాగా సెటిల్ అయింటే ప్రపంచం అంతటా అందుకే మన దేశము తల్లిని పూజిస్తుంది గ్రీసు దేశస్తులు తల్లిని పూజిస్తారు ప్రపంచంలో అనేక అనేక మతాలు తల్లిని పూజిస్తాయి అన్నట్టు అంటే స్త్రీని పూజిస్తాయి అన్నట్టు అది ఈరోజు ప్రపంచాత్మకంగా స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చి తండ్రికి రావాల్సిన మహిమని వైభవాన్ని స్త్రీకి ఇచ్చింది అన్నట్టు కానీ దేవుడు ఆదమ సృష్టించినప్పుడు స్త్రీని సహా సహకా సహకారిగా లేకపోతే సహాయం చేసే పురుషునికి సహాయంగా ఆమెను పెట్టిండి అంటే పురుషునికి లీడర్లాగా కాదు పురుషునికి సపోర్ట్ గా పెట్టిండి అన్నట్టు పురుషుడిని లీడర్లాగా పెట్టిండు అందుకే బైబుల్ వాక్యము పురుషునికి అథారిటీ ఇస్తుంది అందుకే పౌలు అవన్నీ ఆ యొక్క ఎఫ్ఎస్ బహు తీర్ఘంగా వాటిని చూపిస్తాడు స్త్రీల గురించి పురుషుల గురించి స్త్రీ సపోర్టివ్ రోల్ పురుషుడు పోషించేవాడు కుటుంబాన్ని పోషించేవాడు స్త్రీ కుటుంబానికి ఆదరణకరంగా ఉండేది అన్నట్టు పురుషుడు తీసుకొచ్చిన ధనాన్ని స్త్రీ జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది దాన్ని పొదుపు చేస్తుందని ఉంది వాక్యం చూపించిన సామెతల గ్రంథం వచ్చి ఎవ్వరి అధ్యాయంలో ఉంటుంది నిజమైన స్త్రీ క్రైస్తవ స్త్రీ ఎట్లా ఉండాలంటే అక్కడ ఉందన్నట్టు ఆమె బిజినెస్ చేసేదని కూడా ఉంది అక్కడ వాక్యం కాబట్టి దేవుని బిడ్డలు బిజినెస్ చేయాలని అక్కడ వాక్యం తేటగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయం అది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలలో నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ఒకటే క్లూ చూపించేసి ఏంటంటే ఈ స్త్రీ ఎట్లా ఉందని అడిగి ఇక్కడ చూస్తున్నాం మహో ఉద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు ఇది బాగా అర్థం సమస్త జనములకు అంటే నీకు జనములు అనగానే మీకు అర్థమైపోవాలా ఆమె ఏం చేస్తుంది వ్యభిచార మద్యమును అంటే ఈ లోకాన్ని ప్రేమించే వ్యభి ఈ లోకాన్ని ప్రేమించే ఆ యొక్క మద్యము అంటే పులుపు కదా మద్యం అంటే పులుపు మద్యం అంటే ఆల్కహాల్ ఏ ఆల్కహాల్ అయినా పులుపే బియ్యము బియ్యంని నానబెట్టి పులు పులుపు చేస్తే అందులో నుంచి ఓటుక అనే డ్రింక్ బయటకు వస్తుంది గోధుమలని పులుపు పులుపు చేసి అందులో నుంచి బియ్య వస్తుంది అట్లనే రకరకాల విత్తనాలని నానిపి వాటిని కుళ్ళబెట్టి ఫిల్టర్ చేస్తే వచ్చేటదే ఈ యొక్క ఆల్కహాల్ అన్నట్టు అందుకు అవి చాలా డేంజరస్ హెల్త్కి బియర్ తాగితే ఒక్కసారి షు షుగర్ లెవెల్స్ షూటప్ అయిపోతాయి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బియర్ తీసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్ టక్కునే వస్తూ ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ రక్తం చికగా అయిపోతుంది అవి సనసన్న రక్తనాల్లో పోయి అక్కడ జమ రక్తనాళాలు చిట్లు ఇల్లి పారాలిసిస్ అయి అటాక్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్ అటాక్స్ కాబట్టి అంత మోసం అన్నట్టు అయితే వ్యభిచార మద్యము అనేది బాగా అర్థం నేను వచ్చే వారం చూపిస్తే దీర్ఘంగా మహా ఉద్రేకంతో కూడింది ఇది జబర్దస్తిగా బలవంతంగా తాగిస్తుంది అన్నట్టు ఈ లోకంలో ఉండే మనుషులకి వ్యభిచారము మరియు మధ్యము వ్యభిచార మద్యము అంటే ఈ రెండు కలిసి ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఆత్మీయ స్థితిలో కూడా కాబట్టి సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబాబులను కూలిపోయాను కూలిపోయాను అని చెప్పాను ఇప్పుడు చూడండి ఈ మహాబాబులకు సంబంధించిన విషయాలు పదిహేడవ అధ్యాయంలో తిరిగి చూస్తాము పదిహేడవ అధ్యాయంలో ఏముందో చూడండి ఇప్పుడు మహాభవులకు సంబంధించిన పే పేరు పది మొదటి వర్షంలో అతడు ఏడు పాత్రలు దూత గురించి మాట్లాడుతున్నాడు ఏడు పాత్రలను పట్టుకున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను ఇప్పుడు బాగా అర్థం యోహాను భక్తునికి ఒక్క దూత వచ్చి చెప్పాలా ఏమని నీవి ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను మతము ఒక మహా మహావేశ్యగా మారిందని నేను చెప్తలేను ఆ దూతనే చెప్తుంటే చూడండి కొంచెం కిందికి పోయేటప్పటికీ మహావేశ్యగా తయారవుతుంది మతపరమైన జీవితం వేష్య అంటే వ్యభిచారం చేసేది కదా అయితే వేష్యకి కన్యకకి తేడా తెలవాలా మీకు క్రైస్తవ సంఘము కన్యకగా దేవుడు ఏర్పరచుకోండు కానీ వేష్యగా జీవించేది దేవుని సంఘం కాదు అన్నట్టు దేవునికి విరుద్ధంగా అంటే ఆయన ఆజ్ఞకు ఆయన వాక్యాలకి విరుద్ధంగా ఉంది అన్నట్టు కాబట్టి తీర్పు దేవుని ఇంటి యొక్క కాలము వచ్చి ఉన్నదని పేదరాష్ట్ర పత్రికలో గతంలో కాబట్టి ఎందుకు తీర్పు దేవుని ఇంటికే ఫస్ట్ అంటే అది మహా జీవిస్తుంది అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటు ఎట్లా చూడండి రెండవ ప్రశ్న భూరాజులు ఆమెతో విభిచరించిరి కాబట్టి మీకు తెలుసు భూరాజులు అంటే ఎవరన్నది నేను ఆత్మీయ స్థితిలో ఆత్మీయమైన చిహ్నాలు చూపించిన గతంలో అంటే యాజకులు సేవకులు అట్లా తయారవుతారు అని చెప్తుండడు ఆమె అంటే మతపరమైన సంఘం అన్నట్టు ఆచారబద్ధమైన సంఘము వ్యభిచరించడం అంటే రకరకాల విగ్రహాలు రకరకాల బోధలు తెచ్చిపెట్టుకోవడం భూనివాసులు కూడా ఆమె వ్యభిచార మధ్యంలో అంటే గొప్ప జన కూడా ఆమె వ్యభిచారంలో మతులైనరు అంటే ఆమె బోధలలో మతపరమైన బోధలతో మత్తులైపోయారు మోసకరమైన బోధలు దయముల బోదలు భూతంలో బోదలు నికోలైతుల బోదలు అని నేను గతంలో చూపించిన మీకు ఈ మూడు రకాల బోధలతో వాళ్ళు మత్తులైపోయినరు అంటే అదే కరెక్ట్ అనుకుంటున్నారు అందులో నిద్రపోతున్నారు మత్తులు అంటే నిద్రపోయేవాళ్ళు అన్నట్టు ఎందుకు కొనికి నిద్రించరు మత్తులైన కాబట్టి అయితే ఏడో మూడో వర్షంలో అప్పుడు అతడు ఆత్మవశనైన నన్ను కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలు మీరు ఇందాక చూసారు ఏడు పట్టణాలు నిమ్రోదు కట్టిన పట్టణాలు ఇవి ఏడు తలలు పది కొమ్మలను గల ఎర్రని మృగము మీద ఎరుపు మీరు బాగా చేసుకోండి ఇది ఎర్రగా ఉంది అంటే పాపప్పు జీవితము ఎరుపుతో పోల్చబడింది మాంసంతో పోల్చబడింది రక్తంతో పోల్చబడింది ఎర్రని మృగము మీద కూర్చొని ఒక స్త్రీని చూసి ఆ స్త్రీ ఎవరనేది ఇక్కడ చూపిస్తుంది ధూమ్ర వర్ణ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రంలో ధూమ్రము అంటే ఇంగ్లీష్లో పర్పుల్ లేక వంకాయ రంగు అంటాం వైలెట్ కలర్ అంటాం లేకుంటే తర్వాత రక్తం ఈ రెండు రంగులు చూస్తే మీకు అర్థమైపోవాలి ధూమ్రం అంటే పర్పుల్ కలర్ లేక వైలెట్ కలర్ అంటాం వైలెట్ కలర్ అంటే దేవునికి సాదృశ్యం రక్తము అంటే రక్తవర్ణం అంటే ఎరుపుకి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఈ స్త్రీ ఎవరు అంటే ఆమె రక్తంలో కొనబడిందే దేవునికి సమర్పించబడిందే ఎందుకంటే ఏ వస్త్రం ధరించుకుంది చూడండి దేవుని వస్త్రాలు ధరించుకుంది దేవుడిచ్చినది రక్తంతో కప్పబడింది కానీ తర్వాత వచ్చేప్పటికీ ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఇంతవరకు బానే కనిపిస్తుంది ఫస్ట్ పాట్ అన్నట్టు అయితే రెండో పాటు చూడండి మంచిగానే అలంకరించబడింది ఆడంబరంగా జీవిస్తుంది ధనికత మస్తు ధనము సమృద్ధి నాకు ఏం కుదవలేదు అనుకుంటే గుంపు ఇది ఏహ్యమైన కార్యములతో అంటే బహు అసహ్యమైన కార్యలు అసభ్యమైన కార్యములతోనూ తాను చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రతతోనూ రెండు గుంపులు ఇవి ఏహ్యమైన కార్యములు చేశాడుది అపవిత్ర కార్యములు చేశాడుది ఇవి దగులుతూనే ఉంటాయి నీకు రెండు గుంపులు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు తోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను ఈ సంఘములో ఎట్లా ఉంటది ఈ స్త్రీ సహవాసంలో ఎట్లా ఉండరు మనుషులు అనేది ఇక్కడ ఎవరు దూత తర్వాత దాని నొసట ఇప్పుడు చూడండి ఐదవ వర్షంలో దాని నొసట అంటే నుదుటి మీద ఏముంది దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉంటాను ఏం వ్రాయబడింది మర్మము మర్మపు బబులోను మర్మము చివరికి మహాబబులోను మర్మము వేషలకు భూమిలోని ఏహేమైన వాటికి తల్లి అయినా మహాబబులోను అయితే ఇక్కడ అన్ని ఇన్ని చిహ్నాలు చెప్పబడ్డాయి ప్రతి చిహ్నాన్ని నేను వచ్చేవారని చూపిస్తా మీకు మర్మము ఈ స్త్రీ పేరు నొచ్చటి మీద మీద ఏముంది మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన అంటే బహు అపవిత్రమైనవి అసహ్యమైనవి వాటికి తల్లి అంటే అంటే దీని పిల్లలు ఎట్లుంటారో ఊహించుకోండి తల్లి ఇట్లా ఉంటే దాని పిల్లలు ఎట్లుంటారు సేమ్ గుణగాణాలు ఉంటాయి కదా అవి నేను వచ్చానని చూపిస్తా ప్రకృతి సహజంగా చూపిస్తాను కామెట్రీస్ అలా ఏముందో చూపిస్తాను మనకి దేవుడు బయలుపరిచిన విధామేందో కూడా నేను చూపిస్తాను మహాబబులోని దీని పేరు అయితే ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి అవి నేను వచ్చేవారమే చూపిస్తా రోజు ముగించేస్తున్న వాక్యాన్ని మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు హతసాక్షుల రక్తం చేతను మత్తిలి యునిట చూచి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ స్త్రీ ఏం చేసిందంట పరిశుద్ధులను చంపించింది తర్వాత ఏసుప్రభు యొక్క హతసాక్షులు అంటే ఏసుప్రభు బిడ్డలను కూడా చంపించింది అయితే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే చరిత్రాత్మకంగా దేవుని బిడల్ని చంపిన దేశము ఏది అంటే నా నాకు బాగా తెలిసింది ఈసారి దేశమే ప్రవక్తలను చంపించింది అపోస్తులని దేవుని బిడ్డల్ని ఎంతమందిని హతసాక్షులు చేసింది కాబట్టి ఎవరైతేగా చెప్తే ఈ స్త్రీ ఆ మహాపరుషు ఆ మహాపట్టణము ఎర్సలెంకి సాదృశ్యంగా ఉంది ఇసల దేశంకి సాదృశ్యంగా ఉంది తర్వాత రోమియులు కూడా దేవుని బిడ్డలు ఎంతగానో చంపారు నీర చక్రవర్తి అయింది సీజర్ అయింది వీళ్ళందరూ అప్పస్ల కాలంలో దేవుని బిడ్డల్ని చంపించారు కాబట్టి రోమా పట్టణం కూడా ఈ మహాబబులోనిలాగానే ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్యాషన్ షోస్ అన్నీ అక్కడికి వెళ్ళి పుట్టినాయి అన్నట్టు అసహ్యమైన అన్నట్టు కూడా ఉండే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నట్టు కాబట్టి ఇవన్నీ దానికి సాదృశ్యంగా అయితే నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఎట్లా నీవెలా ఆశ్చర్యపడతీవి ఈ స్త్రీని గూర్చిన మర్మంను ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని మోచున్న క్రూర మృగంను గూర్చిన మర్మంను నేను నీకు తెలిపేదను చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ స్పెషల్ గా దూత వ్యోహాను భక్తునికి దీని యొక్క మర్మంని విశీకరిస్తుంటూ నీవు చూచుచున్న ఆ మృగము ఒకప్పుడు ఉండేను గాని ఇప్పుడు లేదు ఈ బీస్ట్ ఒకప్పుడు ఉండేను గాని ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చేటకును ఇది మనం చూసినాము ఆరోగ్య బురాలో అది అగాధ జలముల నుండి పైకి వచ్చేటకును నాశనకు పోటకును సిద్ధంగా ఉండదు అది ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు కానీ తిరిగి వస్తుంది ఈసారి వస్తే మటుకు శాశ్వతంగా నాశనాకే అని చెప్తుంది కటి ఇన్ని సూచనలు ఉన్నాయి ఈస్ఐకి సంబంధించిన సూచనలు తర్వాత భూమి వాసు భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథ ఎవరి పేరు భయపడలేదో వారు ఆ మృగముండేరు కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఇది ఆశ్చర్యంగా నాకు కూడా చాలా సమాచారాలు ఇచ్చిన ధ్యాన నేను ఆశ్చర్యపోయినా ఇది ఒకప్పుడు అంటున్నాడు ప్రభు ఎప్పుడుండే ఇది ఏం చేసింది ఒకప్పుడు చాలా చంపించింది ఒకప్పుడు గొప్ప దేశంలాగా ఉండే దేవుని బిడ్డలని ప్రవర్తలను చంపించింది ఒకప్పుడు ఉండే ఈరోజు దేనికి పనికిరాని లాగా దేశం లాగా తయారైంది కానీ మళ్ళా అది పైకి లేస్తా ఉంది దానికి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది ఇది ప్రకృతి సహజమైన బోధ కానీ ఆత్మీయమైన స్థితిలో మనం వీటిని చేసుకుంటాము అవి మీకు ఎక్కడ దొరకవి ఇంటర్నెట్ లో అది నువ్వు నేర్చుకోవాలా దేవుని కాళ్ళ దగ్గర అది నీ బాధ్యత ఆసక్తి ఉంటే పంతొమ్మిది వర్షాలు చెప్తున్నాడు ఇందులో జ్ఞానం మనసు కనబడును ఇందులో జ్ఞానం గల మనసు కనబడును నీకు నిజంగా జ్ఞానం అవసరమైతే ఈ ఈ చిహ్నాలన్నీ నువ్వు బాగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే నేను చాలా మంది వీటిని చెప్పడం నేను విన్న గతంలో చాలా పుస్తకాలు కూడా చూసిన కానీ ఏవి కూడా అతికినట్లు నాకు అనిపించలే తృప్తి లేకుండా నాకు అవి చదివినప్పుడు నాకు తృప్తి లేదు ప్రభు వీటిని అర్థం చేసుకోవాలంటే ప్రభు ఏతో నీకు చూపించాలా ఆ హృదయాన్ని తృప్తి పరిచే దేవుడైన ఆ ఏడు తలలు ఇప్పుడు చూడండి ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మీకు తెలుసు కొండ అంటే ఆరాధన స్థలం అంటే చర్చి మళ్ళా ఏడు చర్చిలు ఏడు సంఘాలవి కాబట్టి ఈ స్త్రీ ఏడు సంఘాల మీద ఆధీనం చేసి కంట్రోల్ చేసుకుంది ఇప్పుడు స్త్రీ తర్వాత మరియు ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు మరి ఎవరు వీళ్ళు చెప్తున్నాడు ఏ ఈ ఏడుగురు రాజుల కలరు ఏడు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఏడు కొండలు ఏడు రాజులు ఐదుగురు ఒకడు ఉన్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవాలను ఉండినదియో ఇప్పుడు లేనిది ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకట ఇవన్నీ ఒకటే అని చెప్తున్నాడు ఇవన్నీ ఒకటే అని చెప్తుండే ఇదంతా ఒకటే మృగం అని చెప్తున్నాడు తానే ఎనిమిదవ రాజాగు చూ నాశనం ఏడు సంఘాలకు సంబంధించిన బోధవాన్ని నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు చూపించాను తర్వాత నీవు చూసిన ఆ పది కొమ్ములు పది పది మంది రాజులు ప్రతి కొమ్ము ఒక రాజుకు సాదృశ్యం పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలం కానీ ఇవన్నీ దూత బయలుపరిచిన సూచన చిహ్నాలన్నట్టు వారి ఇది వరకు పొందలేదు కానీ ఒక గడియ క్రూర కూడా రాజ్యం వలె రాజుల వలె అధికారం పొందుదురు వీరు ఏకాభిప్రాయం గల వారి తమ బలంను అధికారమును ఆ మృగంలకు అప్పగింతురు ఇది ఏం చేస్తున్నట్టు చూడండి ప్రపంచం అంతా కంట్రోల్కి తీసుకుంటాయి అన్నట్టు ఈ రాజ్యాలు ప్రకృతి సహజంగా చూపిస్తున్న ఆత్మీయ స్థితిలో మతపరమైన జీవితమే ప్రపంచాన్ని కంట్రోల్కి తీసుకుంటుంది వీరు గొర్రపిల్లతో యుద్ధం చేస్తారు కానీ గొర్రపిల్ల ప్రభులకు ప్రభులు రాజులకు రాజునై ఉండినందున కూడా ఉండిన వారు పిలబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును ఈ లోకపు రాజ్యాలు ఆయన కాబోపుతున్నాయి మరియు ఆ దూత నాత ఇలాగే ఆ కూర్చిన కూర్చున్న చోట నీవు చూసిన జనములు ఆ వేష కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలు జలము నీళ్లు ప్రజలకు సాదృశ్యము లేదా జన సమూహములకు జనములను ఆయా భాషలను మాట్ల వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల మృగములు చూచితేవే వారు ఆ ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాన్ని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యంను ఆ మృగంనకు అప్పగించవలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను మరియు నీవు చూచిన ఆ స్త్రీ చూడండి ఇప్పుడు నేను ముగిస్తున్నా మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే నింబ్రోదుకు సంబంధించిన విషయం ఇది నింబ్రోదు కఠిన వాటిని ఆ మహా మహాపట్టణము అక్కడ ఆరంభమైంది ఇది ఈ ముగింపు దశ అదే మహాపట్టణము బబులోను ప్రపంచమంతా బబులోనికి నిలయం సాదృశ్యం ఈ లోకమంతా బబులోన్ లాగా తయారైంది ఏడు సంఘాలు బబులోన్ లాగా తయారైన భాగార్థం చేసుకోండి ఇవన్నీ మతపరమైన క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అని ఎవడు చెప్పలేడు ధైర్యంగా ఏ కామెంట్రీస్ లో కూడా ఎందుకంటే ఆ స్త్రీకి సంబంధించిన సూచనలన్నీ ఆ రీతిగా ఉన్నాయి వీటిని నేను మరీ దీర్ఘంగా వచ్చే వర నుంచి మీకు చూపిస్తా అంతవరకు ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం పరిశుద్ధుల బగు తండ్రి ఏసయ్యా మీకు వందనాలనైనా మహాబులోను ప్రభా ప్రకృతి సహజంగా రోమ అంటున్నారు అమెరికా పట్టణం అంటున్నారు కొన్నిసార్లు జర్మనీ అంటారు కొన్నిసార్లు ఇంగ్లాండ్ అంటున్నారు ప్రభా కానీ మీరు మాకు చూపిస్తారు ఈ లోకం అంతా మహాబబులో లాగా తయారైందని అదే రీతిగా దాని నిలయం దాని రాజధాని మతపరమైన జీవితం అని మీరు మాకు చూపించినారు ప్రకృతి సహజంగా ఆత్మీయంగా కాబట్టినైనా ఏడు కొండలు ఏడు సంగాలు ఏడు రాజులు రాజ్యములు ఇవన్నీ బాగా మీరు ఎంతగానో ప్రయాసపడి క్రయదనంగా మీ యొక్క రక్తాన్ని స్థలాలు అవి అపవిత్రంగా తయారైపోయినాయి చివరికి మీకు విరుద్ధంగా జీవిస్తున్నాయి అందుకే మనుషుకు మారుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్న భూమి మీద ఉండదు కానీ ఆకాశవాసుల మధ్యలో ఉంటుంది భూనివాసులు మొత్తం పులిసిపోయినారు అందుకు కొడవలి పడబోతుంది భూమి మీద పాపం పండి ఉంది కొడలు పెట్టి టైం సిద్ధమైపోతున్నాం ప్రభా మా అతను మాట్లాడండి మేము ఏ రీతిగా వీటిని అర్థం చేసుకుని అనేట్లో చూపించాలా నడిపించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికి బ్రదర్స్ అందరినీ ముట్టండి సిస్టర్స్ ముట్టండి స్వస్థపరచండి కుటుంబంలో శాంతి సమానం ఇచ్చండి ప్రతి తన మళ్ళీ ఔషధం తీర్చండి ఆర్థికంగా మీరు పరచండి మీరు అక్కడ వరకు పరచండి ఏసుకృష్ణ అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండగాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లాట ప్రైజ్ లాడారు అందరికీ